అనుబంధం ముప్పై ఎనిమిది నీవు తురగము మీద చల్లిక పసిడి పింజల ఎంపొ పదిలముగ నిరువంక పసిడి పింజల ఎంపొదల తరకసముల రపులు నెరపగా కదయు శంకంబు చక్రము ధనుకడ్ పదివేలు చొరి దిశేషుని పెద్ద చుట్టూ పినిగేవడము చిరిదొలగనొకచేత చిత్తగించి దురమునకు దొడవైన ధూమకేతువుచేత ఇరవైన బల్లమయ్యే చ కరక జడతో రమాకాంత జయలక్ష్మి అయి తొరలి కౌగిట నిన్ను దొడికి పట్టి చరచ వెను వెంకటస్వామి నిన్ను గెలువుమని మెరుగుకుచ కుంభముల మిసి మీతో నపుడు